ర్తా హరి పదిహేనవ అధ్యాయం అర్ధరాత్రి చీఫ్ సెక్రటరీ మద్రాసు నుంచి కారులో బయలుదేరిన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కుటుంబం ఆ సాయంత్రానికి తిరుపతి చేరాల్సి ఉంది కానీ ఐదు ఆరు ఏడు పది గంటలు గడిచినా చేరలేదు పైగా వాళ్ళు బయలుదేరిన చోటుకి వాకప్ చేస్తే ఆ కారు బయలుదేరి వెళ్ళిపోయాక వాళ్ళ వాచొక్కే తెలియటం లేదంటూ అక్కడ బంధువులు ఆందోళన పడిపోయారు తిరుపతికి వచ్చి తిరుమలలో శ్రీనివాసుడు అభిషేక దర్శనం చేసుకోవాలని ఎన్నో రోజులుగా తహతహలాడుతూ ఎంతో ఆర్తితో సకుటుంబంగా ఓ సాయంత్రం బయలుదేరిన చీఫ్ సెక్రటరీకి ఏం జరిగిందోనన్న బెంగ ఆందోళన ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టాయి క్షణ క్షణానికి ఆదుర్ద నాలో పెరిగిపోతోంది అలా దాదాపు పదమూడు పద్నాలుగు గంటల పాటు పెరిగిపోతున్న ఆదుర్దాతో ఆ రాత్రంతా నిద్ర లేకుండా గడిపాను ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి చీఫ్ సెక్రటరీ నేను చేసే ఉద్యోగం తిరుమల తిరుపతి దేవస్థానాల ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినా ప్రభుత్వ పాలనా వ్యవస్థలో నాకు జాయింట్ సెక్రటరీ స్థాయి పోస్ట్ చీఫ్ సెక్రటరీకి నాలుగు స్థాయిల క్రింద ఉంటుంది పైగా అందరూ ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల సర్వీసులు చీఫ్ సెక్రటరీ అధీనంలోనే ఉంటాయి ఒక సబ్ కలెక్టర్ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ దాకా అందరికీ పాలనా ప్రభుత్వానికి చీఫ్ ఎగ్జిక్యూటివ్ అంటే చీఫ్ సెక్రటరీయే ముఖ్యమంత్రికి భయపడినా భయపడకపోయినా అధికారులంతా చీఫ్ సెక్రటరీకి భయపడేవాళ్ళు ఎందుకంటే ముఖ్యమంత్రి సైతం వివరే పోస్టు చీఫ్ సెక్రటరీ అంత శక్తివంతమైన పదవిలో ఉన్న ఎస్ఆర్ రామ్మూర్తి తిరుమల శ్రీ వెంకటేశ్వరుని అభిషేక సమయంలో దర్శించుకోవాలని కోరుతున్నారు నా దగ్గర రెండు మూడు సార్లు ఆయన తన కోరిక వ్యక్తం చేశారు ప్రసాద్ శ్రీనివాసుడు అభిషేక దర్శనం కావాలయ్యా నాకు ఎన్నో సార్లు ప్రయత్నించినా అభిషేక దర్శనం చేసుకోలేకపోతున్నాను ఏదో ఒక అవాంతరం వస్తుంది నువ్వు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండగానైనా నాకు అభిషేక దర్శనం చేయించాలయ్యా అంటూ ఎంతో ఆశగా అడిగా శ్రీరామ్మూర్తి ఆయన అధికారికంగా ఆదేశించడం కాక అలా అభ్యర్థనగా అడిగేసరికి ఆశ్చర్యపోయాను చీఫ్ సెక్రటరీ తలుచుకుంటే పాలనా వ్యవస్థలోనే మార్పులు తీసుకురాగల రోజులవి అలాంటి చీఫ్ సెక్రటరీ ఆయనకన్నా ఎంతో కింద స్థాయిలో ఉన్న నన్ను అలా అడగటం ఏమిటి అదే చెప్పాను ఏమిటి సార్ మీరు అలా అడుగుతున్నారు మీరు ఎలాంటి దర్శనం కావాలంటే అలాంటి దర్శనం చేసుకోవచ్చు మీరు తలుచుకుంటే ఎంతసేపు అనుకుంటాం కానీ స్వామి దర్శన భాగ్యం మనిషి ప్రకారం జరిగేది నేను చీఫ్ సెక్రటరీ అయ్యాక శ్రీనివాసులు అభిషేక దర్శనం చేసుకోవాలని ఎన్నో సార్లు కోరుకున్నాను కానీ ప్రతిసారి ఏదో అవాంతరం వస్తుంది చివరికి అభిషేక దర్శనం చేసుకోకుండానే రిటైర్ అయిపోతానో ఏమో అంటూ విచారం వ్యక్తం చేశాను నేను టిటిడి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా వచ్చి అప్పటికే రెండేళ్లుగా వస్తుంది అందుచేత విఐపిలు ఎవరైనా వస్తున్నారంటే వాళ్ళకి ఎలాంటి ఏర్పాట్లు చేయాలో అన్ని ఒక క్రమ పద్ధతిలో నిర్దిష్ట విధానాలను రూపొందించి ఉంచాను పైగా ఇలా జరగాలి అని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదేశించాక పైనుంచి క్రింద దాకా అదే పద్ధతిలో అన్నీ నడిచిపోతాయి కనుక చీఫ్ సెక్రటరీ గారి ఇంత చిన్న కోరిక తీర్చడం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి ఏమాత్రం కష్టమూ కాదు దుస్సాధ్యమూ కాదు అందుకే నేను మళ్ళీ హామీ ఇచ్చాను సార్ మీరు ఏ శుక్రవారం ఉన్నటు అభిషేకంలో శ్రీవారిని దర్శించుకోవాలనుకున్నా ఒక్క రోజు ముందు నాకు ఫోన్ చేయండి చాలు అన్నీ నేను చూసుకుంటాను నేను ఉండగా మీకు అభిషేక దర్శనం జరగకపోవడం ఏమిటి జస్ట్ మీరు ఒక ఫోన్ కాల్ చేస్తే చాలు ఆయనకి ఇంకా నమ్మకం కలగటం లేదు ఇంకా ఏదో అనుమానం వెంటాడుతూనే ఉంది మరి మా బావ మరిది పద్మనాభం విషయంలో కూడా ఎలాగే అనుకున్నాం కదయ్యా ఏమైంది అంటూ తన అనుమానాన్ని శ్రీ బయట పెట్టారు ఓ అదంటారా సాలోచనగా అంటూ నేను పద్మనాభం గారిని గుర్తు చేసుకున్నాను అప్పటి కొద్ది కాలం క్రితం నేను ఏదో పని మీద హైదరాబాద్ వెళ్ళాను టిటిడికి సంబంధించిన కొన్ని విషయాలు చర్చించడానికి అపాయింట్మెంట్ తీసుకుని చీఫ్ సెక్రటరీ రామ్మూర్తి గారిని కలిశాను నిరాడంబరత నిర్మలత్వం మూర్తి విభవించిన రామ్మూర్తి గారు మృదు మహాష్ చాలా సమర్థుడైన అధికారిగా పేరు పొందిన శ్రీ రామ్మూర్తి గారు వెంకటేశ్వర స్వామిని ఆరాధించే భర్తి తత్వర్ ఆ రోజు నేను కలవగానే రామ్మూర్తి గారు రావయ్య ప్రసాద్ ఈ ఉదయం నీ గురించే ప్రస్తావన వచ్చిందయ్యా అన్నారు చీఫ్ సెక్రటరీ అంతటి వ్యక్తి జాయింట్ సెక్రటరీ స్థాయి అధికారిని తలుచుకున్నారంటే ఎక్కడో ఏదో తేడా వచ్చే ఉండాలి అందుకే అడిగాను ఏమైనా పొరపాటు జరిగిందా సార్ ఆయన నవ్వేశారు అదేం లేదయ్యా నా బావమరిది పద్నాభం బ్రిటానియాలో పనిచేస్తున్నాడు తిరుపతి కొండకి నడిచి బాలాజీ దర్శనం చేసుకోవాలని చాలా కాలంగా ఆయన కోరిక ఎన్నిసార్లు ఆయన ప్లాన్ చేసుకున్నా ప్రతిసారి ఏదో అవాంతరం ఎదురవడం చివరి నిమిషంలో కార్యక్రమం మొత్తం క్యాన్సిల్ చేసుకోవడం జరుగుతుంది ఈసారి అలా కాకుండా ప్రసాద్తో చెప్తాలే అన్నాను అంటూ ఆయన తన భావమరిది పద్మనాభం గారి గురించి చెప్పారు ఓస్ ఇంతే కదండి అన్నాను అలా తీసి పరేస్తున్నావు స్వామి దర్శన భాగ్యం మనిషి ప్రకారం లభించేదని పద్మనాభానికి నీ ఆధ్వర్యంలో అత్యంత సంతృప్తికరమైన దర్శనం జరగాలని నా కోరిక నువ్వు గట్టిగా పూనుకోకపోతే గతంలోలాగా అయిపోతుందేమో అని నా భయం ఇది రామ్మూర్తి గారి భిన్నం మొత్తం మీద నేను రామ్మూర్తి గారికి హామీ ఇచ్చేసాను పద్మనాభం గారి సంగతి నాకు వదిలేయండి అంటూ ఆ మర్నాడు ఉదయం నేను తిరుపతికి రావడానికి బేగంపేట ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి అక్కడ రామ్మూర్తి గారు తన భావమతితో సహా ఉన్నారు ఆయన కేవలం పద్మనాభం గారిని నాకు పరిచయం చేయాలని ఎయిర్పోర్ట్కి వచ్చింది ఈసారి ఎలాగైనా మా పద్మనాభం కొండకి నడిచి వచ్చిన వెంటనే మరపురాని దర్శనం చేయించాలయ్యా అని మరోసారి రామ్మూర్తి గారు నన్ను హెచ్చరించారు నాలో నేను నవ్వుకున్నాను ఏంటి ఈయన చేదస్తాం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని నేను హామీ ఇస్తుంటే కూడా ఈయన ఎందుకంత అంత పడతారు అనుకుని నాకు లేదు సార్ అంతా నేను చూసుకుంటాను అని మరోసారి నా ధీమా వ్యక్తం చేసి పద్మనాభం గారితో కలిసి తిరుపతి విమానం ఎక్కాను తిరుపతిలో చేయగానే పద్మనాభం గారు చెప్పిన కార్యక్రమం ప్రకారం ఆయన మిత్రులు కొంతమంది ఆ పూట మద్రాసు నుంచి తిరుపతికి వస్తున్నారు వాళ్ళందరూ కలిసి ఆ మధ్యాహ్నం మూడున్నర గంటల ప్రాంతంలో కొండకి నడిచి ఎక్కుతారు ఆ రాత్రి శ్రీనివాసుని దర్శనం చేసుకోవటం రాత్రి కొండ మీద బస చేసి తెల్లవారుజామున సుప్రభాత దర్శనం అర్చనానంతర దర్శనం కూడా చేసుకుంటారు చీఫ్ సెక్రటరీ గారి దగ్గర బంధువు కనుక నేను మరింత శ్రద్ధగా ఏర్పాట్లన్నీ చేసేసాను తిరుపతిలో ఆయన తన మిత్రులతో కలిసి బయలుదేరే వరకు ఆయన అవసరాలన్నీ తిరుపతిలోని రిసెప్షన్ ఆఫీసర్ చూసుకోవాలి కొండ ఎక్కేటప్పుడు వాళ్లతో పాటు ఒక సెక్యూరిటీ గార్డ్ ఉండాలి తిరుమల కొండకి చేరాక దర్శనంతో సహా వాళ్ళ అవసరాలన్నీ తిరుమలలో రిసెప్షన్ ఆఫీసర్ చూసుకోవాలి మర్నాడు ఉదయం పద్మనాభం బృందం తిరుమల వదిలేదాకా ఆ రిసెప్షన్ ఆఫీసర్ వాళ్లతోనే ఉండాలి ఇలా ఏర్పాట్లు చేసి నేను నా పనిలో మునిగిపోయాను మా మధ్యాహ్నం సరిగ్గా మూడున్నర గంటలకి తిరుపతి నుంచి రిసెప్షన్ ఆఫీసర్ నాకు టెలిఫోన్ చేశారు ఓహో పద్మనాభం పార్టీ బయలుదేరినట్లున్నారు అనుకుంటూ రిసీవర్ ఎత్తాను అతను చెప్పింది కూడా పద్మనాభం గారి గురించి కానీ అది దుర్వార్త సార్ పద్మనాభం గారి బృందం సామాన్లన్నీ కారులో పెట్టేశాం ఘాట్ రోడ్డు మొదట్లో అలిపిర దగ్గర వాళ్ళందరినీ దింపడానికి ఏర్పాటు కూడా చేశాం సరిగ్గా కారులోకి ఎక్కబోయే సమయంలో పద్మనాభం గారు భరించలేని కడుపునతో వెలుదిరిగిపోతున్నారు అసలు ఆయన పట్టుకుని ఏం బాధ అని అడిగితే తెలుసుకునే అవకాశం కూడా లేదు ఆయన బాధ చూడలేకపోతున్నాం సార్ అతను ఇంకా చెప్తూనే ఉన్నాడు నేను అతని మాటలు కట్ చేస్తూ వెంటనే ఆయన రూయ హాస్పిటల్కి తీసుకెళ్ళండి నేను అక్కడికి వస్తాను అంటూ ఒక్క పరుగును వెళ్ళి కారులో కూర్చున్నాను ఆ హాస్పిటల్కి వెళ్ళాక పద్మనాభం గారిని పరీక్షించిన డాక్టర్లు ఆయనకి తాత్కాలిక ఉపశమనానికి మందులిచ్చారు కిడ్నీలో రాళ్లు చేరటం వల్ల వచ్చింది నొక్కి ప్రమాదం ఏమీ లేదు కానీ ఆయన కనీసం కొన్ని వారాల పాట పూర్తి విశ్రాంతి తీసుకోవాలి అంటూ డాక్టర్లు స్పష్టం చేశారు పద్మనాభం గారి మిత్రులంతా కొండకి వెళ్లారు సంతృప్తికరంగా దర్శనం చేసుకున్నారు కానీ పద్మనాభం మాత్రం డీలా పడిపోయారు ఏమిటి ప్రసాద్ గారు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మీరు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేస్తే కూడా నాకెందుకు దర్శనం కావడం లేదు అంటూ నిస్పృహ వ్యక్తం చేశారు ఏమైనా ఆయన మంచం మీద నుంచి కదిలే పరిస్థితుల్లో లేరు అంచేత మర్నాడు ఆయన విమానంలో మద్రాసుకు పంపించాను చీఫ్ సెక్రటరీకి టెలిఫోన్ చేసి జరిగిందంతా వివరించాను సారీ సార్ మీ పద్మనాభం గారికి దర్శనం చేయించలేకపోయాను అంటూ విచారం వ్యక్తం చేశాను ఆయన నిట్టూర్చారు ఫోన్లు ఏవయ్యా నువ్వేం చేస్తావు అది నీ అసక్త వల్ల తగ్గిందేం కాదు కదా అన్నారు ఓదార్ గారు ఆ నేపథ్యంలో ఇప్పుడు రామ్మూర్తి గారు టెలిఫోన్ చేసి చెప్తున్నారు రాబోయే శుక్రవారం నాడు దర్శనం చేసుకోవాలని ఉందని నేను ధైర్యం తెచ్చుకుని సార్ అప్పుడేదో అలా జరిగినంత మాత్రం ప్రతిసారి అలాగే మీకు జరుగుతుంది మీకెందుకు మీరు వచ్చేయండి అంతా నేను చూసుకుంటాను ఎవరి చేతిలో ఉంది అది చూసుకోవడం బయలుదేరే ముందు ఒక ఫోన్ కాల్ చేయండి చాలు అంటూ అపారమైన భరోసా ఇచ్చి వచ్చేసాడు ఆయన భయపడినట్లుగానే ఆ గురువారం ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరడానికి కొన్ని గంటల ముందుగా ఏదో అత్యవసర సమావేశం ఉందంటూ ముఖ్యమంత్రి కబుర్ చేశాడు అంతే చీఫ్ సెక్రటరీ కార్యక్రమం ఆ శుక్రవారానికి రద్దయింది ఆయన రామ్మూర్తి గారి మనసులో అభిషేక దర్శనం చేసుకోవాలన్న కోరిక ప్రగాఢంగా ఉండటం వల్ల కనీసం వచ్చే గురు శుక్రవారాలైనా నేను తిరుపతి వెళ్లడానికి అనుమతించాలి అంటూ ముఖ్యమంత్రిని సెలవు కోరటం ఆయన సరే అనటం కూడా జరిగిపోయింది గిర్రును వారం తిరిగింది మేము అనుకున్న ఆ పై గురువారం వచ్చేసింది ముందుగా అనుకున్న కార్యక్రమం ప్రకారం రామ్మూర్తి గారు తమ కుటుంబంతో మద్రాసులోని పద్మనాభం గారి ఇంటి నుంచి మధ్యాహ్నం మూడున్నర గంటలకు బయలుదేరాలి సాయంత్రం ఆరున్నర ఏడు గంటల తిరుమల చేరిపోవాలి గురువారం రాత్రికి తిరుమలలో జరిగే పూలంగి సేవలను మర్నాడు ఉదయాన్నే జరిగే అభిషేక్ సమయంలోనూ ఆయన శ్రీవేంకేశ్వరుని దర్శనం చేసుకుంది నేను అవసరమైన ఏర్పాట్లన్నీ చేసి ఆ మధ్యాహ్నం మూడు గంటలకు మద్రాసుకు ఫోన్ చేసి చీఫ్ సెక్రటరీ గారితో మాట్లాడాను కొద్దిగా ఆలస్యమైందయ్యా ఒక గంటలో బయలుదేరుతున్నాం అన్నారు అంతే ఆ రోజున నేను చివరిసారిగా ఆయనతో మాట్లాడడం అదే రాత్రి ఏడు ఎనిమిది పది గంటలైనా రామ్మూర్తి గారి కుటుంబం తిరుపతి చేరలేదు ఎనిమిదిన్నరపుడు మద్రాసుకు ఫోన్ చేస్తే ఆయన కుటుంబం బయలుదేరేసరికి సాయంత్రం ఆరున్నర అయిందని బహుశా ఏ పది గంటలకు తిరుపతి చేరతారని చెప్పారు రాత్రి పదకొండు దాటితే కింద అలిపిరిలో మూసేస్తారు అందుకని ఒక ఆఫీసర్ ఈ పని మీద నియోగించాను ఎంత రాత్రైనా సరే చీఫ్ సెక్రటరీ గారి కారు భద్రంగా కొండకు చేరేలా చూసుకోవాలని ఆదేశాలు ఇచ్చాను అలాగే కొండ మీద నా క్యాంప్ ఆఫీసులో కూర్చుని ఆయన కారు ఘాట్ రోడ్లోకి చేరగానే నాకు తెలియజేయాలి కార్యాలయ సిబ్బందికి నొక్కే చెప్పాను ఎక్కడ ఏమాత్రం లోపం జరగకుండా ఎలాంటి అసౌకర్యం లేకుండా చీఫ్ సెక్రటరీ రామ్మూర్తి గారి కుటుంబానికి మర్నాడు ఉదయం శ్రీనివాసులు అభిషేక దర్శనం చేయించి తీరాలన్న దృఢ సంకల్పంతో మరోసారి ఏర్పాట్లు సరిచూసుకున్నాను కానీ ఆ రాత్రి పోలంగి సేవ పూర్తయ్యాను కానీ రామ్మూర్తి గారి కుటుంబం తిరుమలకి రాలేదు రాత్రి పదకొండున్నరకి మళ్ళీ మద్రాసుకు ఫోన్ చేశాను వాళ్ళు ఇంకా తిరుమలకు చేరలేదన్న వార్త రామ్మూర్తి గారి బంధువులను కూడా కలవరబెట్టింది అదేంటి ఇంకా రాలేదా అంటూ వాళ్ళు కంగారు నాకు అనుమానం వచ్చింది మధ్యలో ఎక్కడో ఏదో అవాంఛనీయ సంఘటన జరిగి ఒకటే టెన్షన్ మొదలైంది వెంటనే మద్రాసు తిరుపతి దారిలో చిత్తూరు సరిహద్దులో గల నగరి పుత్తూరు పోలీస్ స్టేషన్లకు టెలిఫోన్ చేసి ఇలా చీఫ్ సెక్రటరీ ఒక ప్రైవేట్ కారు లో వస్తున్నారని ఆ కారు ఆచూకి తెరిస్తే వెంటనే నాకు టెలిఫోన్ చేయాలని పోలీస్ సిబ్బంది అప్రమత్తం చేసింది క్షణాలు గంటలు జరిగిపోతున్నాయి మాటి మాటికి పోలీస్ స్టేషన్లకి ఫోన్ కాల్స్ మద్రాసుకు ఫోన్ కాల్స్ పెరిగిపోతున్న టెన్షన్ ఆందోళన ఆ రాత్రి కళ్ళల్లో ఒత్తులు వేసుకున్నట్లుగా చీఫ్ సెక్రటరీ గారి కుటుంబం ఎదురు చూస్తూనే ఉన్నాను కౌశల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాదూల కర్తవ్యం దైవమా అంటూ అర్చకుల సుప్రభాత పఠనంతో తిరుమల ఆలయంలో శ్రీనివాసు శుక్రవారం రేకు మేలుకొలుపు ఆరంభమైంది బెంగ ఆందోళన అయోమయం వెళ్లిన హృదయంతో గర్భగుడిలో ఉన్నాను నా చూపులన్నీ మహాద్వారం చేసి ఏ క్షణంలో చీఫ్ సెక్రటరీ గారి కుటుంబం వచ్చినా నేరుగా ఆలయం దగ్గరకు తీసుకొచ్చేయండి అంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చి వచ్చాను అందుకే ఏ క్షణంలోనైనా వచ్చేస్తారన్న ఆశ రాకపోతే ఏం జరిగిపోయిందోనన్న అనుమానం ఆదుర్దా అభిషేక సమయం కూడా గడిచిపోయింది ఏడున్నరవుతోంది ఇక ఉండబట్టలేక స్వామి నువ్వే దారి చూపించాలి అంటూ శ్రీనివాసుడి మీదే రామ్మూర్తి గారి కుటుంబ భారం వేసి ఆలయంలోనే నిస్త్రాణతో కూలబడిపోయాను ఆ మరుక్షణంలోనే ఫోన్ కాల్ వచ్చింది ప్రసాద్ నేను రామ్మూర్తిని మాట్లాడుతున్నాయా నాకు ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చినట్లేం సార్ సార్ ఎలా ఉన్నారు సార్ ఎక్కున్నారు అంత క్షేమమేనా ఉత్కంఠ ఉద్వేగం కంఠంతో అడుగుతున్నాను అంత క్షేమంగానే ఉన్నాం మద్రాసు నుంచి మాట్లాడుతున్నాను ఈ నాలుగు మాటలతో నా మనసు కొంత కుజుటడింది అయినా ఆదుర్దా వెంటాడింది నేను అడగకుండానే రామ్మూర్తి గారు ఆ అర్ధరాత్రి మిస్టర్ చెప్పుకుంటూ పోయారు బావ పద్మనాభం గారితో సహా రామ్మూర్తి గారు కుటుంబం అంతా సాయంత్రం ఆరున్నరకి మద్రాసు నుంచి కారులో బయలుదేరారు ముందు జాగ్రత్తతో చర్యగా వాళ్ళు తమ వెనకాల ఒక ఖాళీ కారు కూడా పెట్టుకున్నారు రామ్మూర్తి గారి కుటుంబం ఉన్న కారు తమిళనాడు ఆంధ్ర సరిహద్దు దాటేసరికి చెడిపోయింది అప్పటికి ఎనిమిది దాటింది చెడిపోయిన దాన్ని రిపేర్ చేయాలని డ్రైవర్ చూశాడు కాకపోయినా వెనకాల మరో స్పేర్ కారు వస్తుంది కాబట్టి దానిలో వెళదాం అనుకుని తిరుపతి వెళ్లే బస్సులు ఆపాలని ప్రయత్నించలేదు అలా రాత్రి పది దాటిపోయింది వెనకాల రావలసిన కారు రాలేదు చెడిపోయిన కారు బాగుపడలేదు వీళ్లు ఆగిపోయిన స్థలం దగ్గరలో ఎక్కడా ఊరు వాడాలని నిర్జన ప్రదేశం కావడంతో ఎవరి సహాయము తీసుకోవడానికి లేదు టెలిఫోన్ సదుపాయం అంతకన్నా లేదు రాత్రి పది దాటాక ఆ రూట్లో బస్సులు కూడా రావు మధ్యలో ఒకటి రెండు లారీలు వెళ్ళినా ఎవరూ ఆపలేదు అలా నిర్జన ప్రదేశంలో ఆ నిబిడాకారంలో ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ రామ్మూర్తి గారి కుటుంబం ఆ రాత్రంతా జాగరణ చేయాల్సి వచ్చింది తెల్లవారుజామున ఐదు గంటల ప్రాంతంలో కారు బాగుపడింది కానీ అప్పుడు బయలుదేరినా అభిషేకం ముగిసే లోపల వాళ్ళు తిరుమల చేరటం అసాధ్యం కనుక రామ్మూర్తి గారు కుటుంబం నిరాశతో వెనక్కి తిరిగి మద్రాసు వెళ్ళిపోయారు అలా ఆయన మద్రాసు చేరగానే స్పేర్ కారు డ్రైవర్ తిరుపతి నుంచి ఆయనకు టెలిఫోన్ చేశారు మీరు ఏ రూట్లో వెళ్ళారు సార్ నేను మీ వెనకాలే మీ కారు వెతుక్కుంటూ ఈ రూట్లో తిరుపతికి వచ్చేసింది ఒక వారం తర్వాత హైదరాబాద్లో కలిసినప్పుడు రామ్మూర్తి గారు నేను కలిసి ఈ సంఘటనలో మా లోభం ఎక్కడ ఉందా అని సమీక్షించుకున్నాం ఎంతో మెళకతో ప్లాన్ చేసి కూడా ఎలా విఫలం అయ్యాం చివరికి రామ్మూర్తి గారిలా అన్నారు ప్రసాదు స్వామివారి దర్శన భాగ్యం మన చేతిలో ఉందటయ్యా మన అధికారం హోదా మంది మార్బలం ఎన్నున్నా దర్శన ప్రాప్తి కలగాలంటే స్వామివారిని అనుగ్రహించకుండా అవుతుందా ఇక శ్రీవారి పిలుపు ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్తాను సంకల్పం మాత్రం చేసి వచ్చాను చాలా త్వరలోనే ఆయన విశ్వసించిన పిలుపు వచ్చింది ఆయన కుటుంబం పద్మనాభం గారితో సహా तन तीरा स्वामारी अभिषेक दर्शन पंद दर्शन अयटक वच्चा रामूर्ति गार प्रेम का भुजन दीअ प्रसाद एदोक रोज ना चीफ सैक्रटरी कावच्छा टीटी एग्जिक्यूट आफीसर्स्ट पदवी लेदया चीफ सैक्रटरी उवामवार पीपक ने कष्ट अदे एग्जिक्यूट आफीसर् प्रति रोजू आई चोड़ा आये भक्त चूसा अग्रहिंप्ड निजा के एवल सिफारों वाल सैतम సంతృప్తికరమైన దర్శనం లభించకపోవడం ఏ సిఫార్సు లేకుండా వచ్చిన వారికి ఎవరో అనామకుల సహాయంతో తని తీరా శ్రీవారిని సంతృప్తి కలగటం అనేక మందికి అనేక సార్లు జరిగి ఉంది ఎందువల్ల